ఫై ఎనిమిది ఎందరితో బెనగేను ఎక్కడ కందర్ప జనక నీవే గతిగా కమాకు నిక్కినా బలవంతాన నేనే గెలిచేనంటే ఒక్క పంచేంద్రియముల కోపగలనా తక్కిన సంసారవార్ధి దాటగలనో మరి దిక్కుల కర్మబంధము తెంచివేయగలనో పన్ను కొన్నపాయమున పరము సాధించేనంటే ఎన్న నియమాయకు ఉత్తరమియగలనా వన్యలనా మనసే వంచుకోగలనో మరి కన్నట్టి ప్రపంచమే కడవగలను ఉల్లములో నిన్ను ధ్యానమొగి నే జేసేనంటే ఉల్లిటి అజ్ఞానము తోయగలనా ఇల్లిదే శ్రీవేంకటేశదుటనే నీకు మొక్కి వల్లి దొడనవుదు గాక పందనేగాగలనా